్రహ్మణా బ్రహ్మణస్పత హానస్ జోద సాగతీమగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్య పంకాన్ వందే గురు పరంపరా ఓం ఆప్యాయమాంగాణశచక్షువ్ర ప్రముఖో బలమింద్రియాన్ని చర్వాన్ని ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాక్రమరాకరోత్రాకరణమస్మనిరాకరణేష్ తదత్మ నిరే ఉపనిషత్సు ధర్మాయ సుతుయ సుతు ఓం శాంతి శాంతి శాంతి శ్రుతం అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇది కథం భగవ సతీ ఈ వాక్యం చాలా ముఖ్యమైన ఇది నేను తన క్లాస్లో ఈ వాక్యం యొక్క విశిష్టతని బోధించి ఉన్నా మనం ఏది విన్నా ఇంకా విననిది కొంత మిగిలి ఉంటుంది ఆ లోటు లేని సందర్భం ఒకటి ఉంది ఏది సంకల్పించినా ఇంకా సంకల్పించనిది ఒకటి మిగిలి ఆ లోటు ఒక చోట ఉండదు ఇప్పుడు చక్రవర్తి చక్రవర్తి పెద్ద పెద్ద సామ్రాజ్యాలని జయించి తన సామ్రాజ్యంలో కలిపేసుకుని చాలా విస్తారమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా అది అది రావాలేమో ఇది హిట్లర్ ఎలా పరాజితుడయ్యాడో మీకు తెలుసా అతను నైన్టీన్ థర్టీ నైన్ లో వార్ పోలండ్ మీద పోలండ్ మీద యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభం కాకముందే ఆస్ట్రియాని జటస్లో వేకీయాలో కొంత భాగం సుధీకరణ లాగండి అనే అనివారం అది అతను పబ్జాలోకి వచ్చేసింది ఏ యుద్దం లేకుండా ఒక్క తుపాకి ముందు కూడా కాల్చకుండా ఆయనకు వచ్చేసింది రండి ఇలా కొంత హెస్టరీ ఘోషిస్తున్నాడు అప్పుడు పోలండ్ మీద ఆక్రమించడం చాలా తేలిగ్గా పద్దెనిమిది రోజుల్లో పోలండ్ అతనికి స్వాధీనమైంది అప్పుడు కూడా అతను ఆపేసంటే ఏదో ఇబ్బంది ఉండేది కానీ అతను అనుకున్నాడు నార్వే ఈజ్ అ స్ట్రాటజిక్ కంట్రీ పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి నార్వే మన చేతిలోకి రాకపోతే లాభం లేదని నార్వే మీరు దండయాత్ర చేస్తే నార్వేని కబ్జాలోకి తెచ్చుకున్నాడు అప్పుడైనా అవపక్షం ఈ రకంగా ఇది స్ట్రాటజి అతని డైలాగ్స్ ఉంటాయి దిస్ ఇస్ ఎ స్ట్రాటజిక్ పోర్ట్ సో వీ షుట్ గెట్ ఇట్ దట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ కంట్రీ వీ షుట్ గెట్ ఇట్ అని నార్వే తర్వాత హాలండ్ డచ్ కంట్రీని స్వాధీనం చేసుకున్నాడు తర్వాత డెన్మార్క్ ని చేసుకున్నాడు అక్కడితో దాటినా కూడా అతన్ని పూర్తి జీవించినందుకు కాదని రాజ్యం చేసేవాడు తర్వాత ఫ్రాన్స్ ఆక్రమించాడు దాంతో అక్కడికి ట్రబుల్స్ షురు అయ్యాయి ఫైనల్గా రష్యాను ఆక్రమించాలని ప్రయత్నం చేసి ఓడిపోయాడు కాబట్టి ఎంత ఆక్రమించినా ఇంకా ఆక్రమించాల్సింది మిగిలి ఉందనే అనిపిస్తుంది కాబట్టి జీవితంలో ఎంత సాధించినా ఇంకా సాధించాల్సింది ఉండే ఉంటుంది పిహెచ్ చేస్తే వాడు ఇంకా అన్ని సాధించేశాడని బిఎస్సీ వాడు అనుకుంటూ ఉంటుంది కానీ పిహెచ్జీ చేసిన వాడు నేను పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ చేయలేకపోతే నా జీవితం వేస్ట్ అనుకుంటాను ఇప్పుడు జీవితం వేస్ట్ అనుకుంటాను పోస్ట్ డాక్టర్ రిసెర్చ్ చేసిన వాడు నేను యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్ కావాల్సిన వాడిని ఇండస్ట్రీలో పడి ఇలాగా రోజుకి ఎనిమిది గంటలు నానా హింస స్వతంత్రంగా రిసెర్చ్ చేసే భాగ్యం నాకు లేకపోయింది అనుకుంటాను యూనివర్సిటీలో ఉన్నవాడు ఈ ఇండియన్ యూనివర్సిటీస్ ఇవి వేస్ట్ ఎక్కడ అకడమిక్ అట్మాస్ఫియర్ అసలు సంసారం ఉందే ఉంది అప్పుడు కాబట్టి అనాత్మనంతా పరిగెడుతున్నంత కాలము వీడికి ఎంత సాధించినా నేను పూర్తిగా సాధించాల్సింది సాధించాను అనే ఫీలింగ్ రానే రాదు అలాంటి ఫీలింగ్ ఎక్కడైనా వస్తుందా అంటే వచ్చే సందర్భం ఉంది అవిజ్ఞాతం విజ్ఞాతం అంటే ఇంకా అవిజ్ఞాతం అనేది నిధులు ఉండదు విజ్ఞాతంలో అంతర్గతం అయిపోతుంది అంటే అర్థమైతే నేను తెలుసుకోవడంలో పరిపూర్ణతను చెందినాను నేను ఒక అపూర్ణత్వము వచ్చేటువంటి జ్ఞానం ఒకటి ఉంది దాని గురించి నువ్వు అడిగేవా ఈ సందర్భంలో శంకరులు ఇక్కడ చాలా మంచి వాక్యాన్ని రాశారు అని అంటే నేను క్రితం క్లాసం ముగించేనేమో గుర్తు నాకు చాలా అంద సర్వానపి వేద అదే ఆఖ్యాయిత ఆఖ్యాయిత అవగమ్యత ఆ గొప్ప వాక్యం శంకరులు వాక్యంలో ఆ మొత్తం ప్రసంగము యొక్క సారాన్ని చిక్కబట్టినారు ఆ వాక్యం అదేంటంటే సర్వానపి వేదానభీత్య సర్వంచాన్య దేద్యనభిగన్య్య ఎందుకంటే వినటం శృతం మన మనరం చేయతం విజ్ఞానం ఇదంటే కూడా జ్ఞానానికి సంబంధించిన ప్రసంగం కదా ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి కదా విద్యార్థితోటి ఒక గురువు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎన్ని అన్ని వేదాలను అధ్యయనం చేసి అక్కడితో ఆకుండా సర్వంచ అన్య వేద్య రధిగన్యాతి ఇతరము తెలుసుకోవలసింది ఏది ఉంటే అది కూడా తెలిసేసుకుని ఇతరములు అంటే వేదాంగములు ఉంటాయి శిక్ష కల్ప ఎక్సట్రా ఇవన్నీ కూడా తెలిసేసుకుని అకృతార్థ ఏవో భవతి అకృతార్థుడుగానే మిగిలిపోతాడు నిజానికి నేను కొవ్వూరు వెళ్ళాను కొవ్వూరులో అక్కడ సాయిబాబా గుడు అని ఒకటి షిర్డి సాయిబాబా గుడు ఆంధ్ర ప్రాంతంలో గుళ్ళు కొంత విస్తారంగా ఉంటాయి ఆ గుడికి రాంటే వెళ్ళా అక్కడ షిర్డి సాయిబాబా ఒక విగ్రహం అయితే పెట్టారు కానీ ప్రజా విధానం అంతా వాళ్ళు పెద్ద మళ్ళీ ఇదే పండితుల్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంకేదైనా కొత్త కొత్త మంత్రాలు తీసుకొస్తారేమో సిర్డి సాయిబాబా అంటే ప్రత్యేక మంత్రాలు ఏమి ఏదో ఉన్నా ఒకటో రెండో ఉంటాయి కానీ మెయిన్ థింగ్స్ రుద్రాధ్యాయ రుద్ర ఆయుధ అభిషేకం శివలింగానికి అభిషేకం చేసేవారు ఇప్పుడు ఈ విగ్రహాన్ని అభిషేకం చేస్తున్నారు సో మొత్తానికి అదే అయింది ఆవిడ ఇట్ ఈస్ ద సేమ్ సో దానికి వెళ్లాను అక్కడ ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇద్దరు వేద పండితులు కూర్చొని ఉన్నారు వాళ్ళు ఆ పురోహితులతో పాటుగా వాళ్ళు రుద్రాధ్యాయం చెప్తున్నారు ఉదయహుతుడు రుద్రాధ్యాయం చెప్తుంటే సగం మింగేసి సగం చెప్పి ఇటు అటు గుడికి బారుడు జ్వరంలో చెప్పుకుంటూ పోతారు వేద పండితులు చెప్తారంటే క్లీన్ గా చెప్తారు వాళ్ళు క్లీన్ గానే చెప్తారు సహజంగా ఐ వెరీ హ్యాపీ అండ్ ఓవర్ తర్వాత ఎవరైనా దండాలే ప్రసాదము నేను వచ్చేస్తుంటే ఈ వేద పండితుల్లో ఒక ఆయన నా వెంట పడ్డాను నా వెంట పడ్డానికి నేనేమైనా చాలా సామాన్యమైన సాధన నేనా ఒక పీఠాధిపతి వెంట ఉపయోగం ఉంటుంది కానీ నా ఉపయోగం నేను ఆగి ఏమండి మీరు నాతో మాట్లాడడానికి వస్తున్నారా ఏమని అడిగాను ఆయన అక్కడ పనిలో ఉన్నారు ఆ పనిని విడిచిపెట్టి నా వెంట వస్తున్నారు ఆయన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అడిగితే అవునండి నేను మీతో మాట్లాడడానికే వస్తున్నాను ఓకే దయచేసి చెప్పండి ఏమిటో అంటే నేను వేదము ఆరు వేదాంగములతో సహా అధ్యయనం చేశానండి నాకు సరైనటువంటి స్థానం లేదు మీరు ఏదైనా సహకారం చేయగలరా అని అడిగారు పాపం ఆయన ఫీలింగ్ ఆయన చేస్తాను శంకర్లు ఆ మాట అంటూ ఉంటే నాకు అదే బుద్ధి వస్తుంది సర్వానపు వేదానధీత్య అన్ని వేదాలను అధ్యయనం చేసి సర్వంజాన్యేద్యం అధికన్యాసి వేదం చదువుకుంటే ఈ రోజుల్లో లోటు లేదు ఒకప్పుడు లోటుండి గురువు గారు రోజుల్లో కొంత కామె గారు వాళ్ళందరూ కూడా పాపం డబ్బుకి కొంత ఇబ్బంది పడతారు కొంత చాలా ఇబ్బంది పెడతారు ఐదు రూపాయల కనపడని రోజుల్లో ఈనాడు వేదం చదువుకున్నట్లయితే సమాజంలో కొంత గుర్తింపనుండే ఏవో నాలుగు రకాల సంస్థలు సేవాభావంతో అలాగా కొన్ని ఒకప్పుడు ఏమవుతుందంటే సునామీ రాకముందు కంటే వచ్చిన తర్వాత బతికున్న పరిస్థితి మెరుగవుతుంది కాబట్టి చెప్పలేము అలాగా సునామీ వాజ్ బిగ్ గూన్ ఫర్ మెనీ పీపుల్ అంతకుముందు ఒక పూర్వ గుడిసెలో ఉండేవారు ఇప్పుడు ఈ సునామీ గుడిసే కొట్టుకుపోయింది కొత్త ఇల్లు కట్టి అక్కడ సౌకర్యాలన్నీ చేసి కొత్తగా చూసుకున్నా బ్లెస్సింగ్ ఫర్ సమ్ పీపుల్ ఏది వైట్ వై ఫర్ సమ్ పీపుల్ ఉంది అంటే వాళ్ళు కనుక ఆ వియోగ దుఃఖాన్ని కొంచెం ఔపిధిగా అభివృద్ధించగలిగితే ఇచ్చిన బ్లెస్సింగ్ ఫర్ మెనీ పీపుల్ నాతో సార్ సమ్ పీపుల్ అంటే అలా చచ్చిపోయిన వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి బ్లెస్సింగ్ అవునో ఇంకేం తెలుసు హౌ యూ నో మా సిద్ధాంతం ప్రకారం అయితే ఎప్పుడు డర్త్ జాలీగా బ్లెస్సింగ్ కాబట్ కానీ ఇట్స్ అ డిబేటబుల్ పాయింట్ యు నే అక్సెప్టెడ్ యు నాట్ అక్సెప్టెడ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ అ డిబేటబుల్ పాయింట్ ఇప్పుడు ఎప్పుడూ కూడా ఓ మహాత్ములు అన్నారు ఇట్ ఈస్ ఇన్ ట్రబుల్ ఒక మర్దర్ అయినప్పుడు పాపం వాడు మర్దర్ అయిపోయేదంటారు పాపం వాడు మదర్ అయిపోవడం కాదు ఈ మిగిలిన వాడి పరిస్థితి పాపం అనదండదే వాడు కాదు వాడు కృతార్థమైపోయాడు హేనో హీనోస్ వీడి పనింట కాబట్టి ఎనివే కాబట్టి సర్వానకు వేదానధీత సర్వంచాన్యేద్యమధిగంపి వేదములనన్నిటినీ అధ్యయనం చేసి తెలుసుకోదగినటువంటి ఇతర శాస్త్రములనన్నిటినీ తెలుసుకున్నా కూడా అకృతార్థ ఏవ భ అకృతార్థుడుగానే మిగిలిపోతాడు ఆ పూర్ణత్వము వాడికి అంటే పూర్ణమైన ఆనంద స్థితి కాదు వెలిపి ఇక్వసీ ఈ లోటు లోటు అన్నది మనస్సులో లోటు అనేది ఒకటి ఉంటుంది దీని మీద ఉపనిషత్తులు దాని గురించి ప్రస్తావిస్తాయి జీత గురించి ప్రస్తావిస్తుంది బ్రహ్మసూత్రాలు అదే విషయాన్ని ప్రస్తావిస్తాయి వెరైటీ ఆఫ్ ఫిలాసఫర్స్ గ్రేట్ ఫిలాసఫర్స్ ఈస్టర్న్ యాజ్ వెల్ అదే విషయాన్ని ప్రస్తావిస్తారు ఎందుకంటే ఏంటి లోటు ఇప్పుడు రిక్షాపుల్లనికి లోటు ఉందంటే వీ గెన్ అండర్స్టాండ్ చక్రవర్తికి లోటు ఉండడం ఏంటి కానీ వాడికి లోటు ఉంటుంది కానీ వీడికంటే కొంచెం తక్కువ లోటు ఉంటుందేమో వీడికి చాలా లోటు ఉంటుంది యక్షాపులకి వాడికి లోటు ఉంటుంది నో ఇట్ ఈజ్ ఇండి ది ఆపోజిట్ కాబట్టి ఏమిటి లోటుకు హేతు ఏమిటి కారణం ఏమిటి ఈ లోటును పూరించడం ఆ వ్యాక్యూమ్ని ఎలాగా దాన్ని ఫిలప్ చేయటం ఆ వ్యాక్యూమ్ని ఫిల్అప్ చేయటానికి మనిషి యుద్ధాలు చేశాడు గనులు లోంచి భూగర్భంలో ఉండే సంపదని పైకి తీసుకొచ్చాడు అంతరిక్షాన్ని చేయించాడు అన్నీ చేశాడు మా చంద్రమండలానికి వెళ్ళాడు మార్చుకు వెళ్తారంటున్నాడు ఏది ఈ లోటుని పూజించటానికి కానీ చిత్రం ఏంటంటే ఎంటైర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది ఈ లోటుని పూజించటానికి కానీ అది పూర్త లేదు అమెరికాలో వాళ్ళు ఏమన్నారో తెలుసు నేను ఆశ్చర్యపోయాను కాలిఫోర్నియా సిరికాన్ వ్యాలీకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సిరికాన్ వ్యాలీ అంతా స్తబ్దుగా నీరసంగా పడుందండి it is just waiting for another revolution ananda sthadhiga padu neeranga padu roliswell it is waiting for a turning turning turn point turning point to question wait chestunna anuga revolution ante ela kadam like computer revolution vachindi kada ante inketha revolution endi poi undade it has gone under the grip jee adepudu we are there it is behind us we are waiting for another revolution ante nenu annanu what could be another possible revolution then i make a guess nanotechnology could be such a revolutionary vision and i nanomono mean, da anukunnamo but it may not be that den kosam i am waiting chestunnamo adi nanotechnology kaakapovachana doubts vastunayi now dna synthesis tarvata dna based chips could be a revolutionary vision biological revolution vision ee computer size anni kuda physical ga undi biological revolution vision raavalani ఎందుకంటే ఈ మధ్యనే డిఎన్ఏ అని వాళ్ళు డీ కోడిఫై చేశారు కోడిఫై చేస్తారు వాట్ ఎవర్ కాబట్టి నెక్స్ట్ రెవల్యూషన్ కుల్ బీ బయలాజికల్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ డెస్పరేట్లీ ఎంటైర్ సిలికాన్ వ్యాలీ ఈస్ డెస్పరేట్లీ వెయిటింగ్ అంతకంటే మన ఓల్ వాళ్ళు బస్తి ప్రజలు దే ఆర్ మోర్ కంఫర్టబుల్ దర్ సిలికాన్ వ్యాలీ పీపుల్ బికాస్ దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ అయిటింగ్ దే ఆర్ ఓకే విత్ ఇన్ దేస్ కాబట్టి ఈ లోపు లోపల వ్యాక్యూమ్ ఏదీ సెలెక్ట్ చేయలేదు అకృతార్థుడు అంత విశ్లేషణ చేశారు చూడండి తర్వాత తదేతద్భుతం శ్రువా కథన్ వేతత్ అప్రసిద్ధం అన్య విజ్ఞాన అన్యద్జ్ఞాతం భవతీతి ఈ మాట్లాడిగితే తండ్రి విననిది కూడా వినట్లే సంకల్పించనిది సంకల్పించినట్లే తెలియనిది తెలిసినట్టు అది అద్భుతం శ్రుత్వాహ ఇదేదో మ్యాజిక్ లో ఉంది ఇదేమీ యుక్తియుక్తంగా లేదు ఈ ఆశ్చర్యంగా ఉండే యుక్తియుక్తంగా ఉంటే ఆశ్చర్యం ఎందుకు అవుతుంది అద్భుతం అంటే ఏంటి మీ లాజిక్ లో ఫిట్ కాకపోతే అదే అద్భుతం ఇది అద్భుతం సపోజ్ ఏదైనా ఒక పని అనుకోండి అది మీ లాజిక్ లో ఫిట్ కాకపోతే అద్భుతం సపోజ్ నేను చెప్పింది నేను నేను చేసింది ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనుకోండి ఓ ఇంక్ ఇట్ ఈస్ నో మోర్ అద్భుతం కాబట్టి అద్భుతం అంటే మన బుద్ధి యొక్క ఆ థింకింగ్ ప్రాసెస్ లో ఫిట్ కాదు అది అలా ఫిట్ కాలేదు ఇక్కడ ఎందుకంటే కథన్ను హౌ టు బి దిస్ వట్ ఈస్ దిస్ లేకపోతే అప్రసిద్దం ఇలాగే ఎక్కడా లేదు లోకంలో అప్రసిద్ధంగా ఉంది ఏమిటి ఎక్కడా లేదు ఏమిటది అన్య విజ్ఞానేనా అన్యం విజ్ఞాతం భవతి అన్యటి విజ్ఞాతం భవతి ఏది తెలిస్తే తెలియదంతా తెలిసినట్లే అవుతుందో ఇది చాలా విభూరంగా ఉంది లోకంలో ఒకటి తెలిస్తే ఆ ఒకటే తెలుస్తుంది కానీ రెండో రెండు తెలుస్తుంది ఒకటి ప్లస్ రెండు తెలిస్తే ఆ రెండు తెలిసినట్లు అవుతుంది కానీ మూడో రెండు తెలుస్తుంది సో వాట్ ఎవర్ యూ నో యూ నో బై నోయింగ్ వన్ హౌ అనదర్ వుడ్ బి నోన్ బట్ ది అనదర్ ఈజ్ ది అన్నోన్ బై నోయింగ్ సంథింగ్ The unknown becomes known. How? By knowing something, that something becomes known. What is it? Physics tells us that it is not a matter of physics. Physics tells us that it is not a matter of physics. Physics tells us that it is a matter of chemistry, anthropology, and it is a matter of physics. When we say, anya vidnyanena anyam vidnyatam bhavati, anya to vidnyatam bhavati, ఒకటి తెలుసుకుంటే మరొకటి తెలిసినట్లవుతుంది అనే ఈ ప్రతిపాదన ఏదైతే ఉన్నదో ఇది అద్భుతం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అద్భుతం అని ఎందుకన్నారంటే పిచ్చివాడు ఇంకొక సందర్భంలో అయితే ఉన్నత ప్రలాపము అంటారు పిచ్చివాడేదో మాట్లాడేదంట అద్భుతం అన పిచ్చివాడు మాట్లాడేదంట కానీ పిచ్చివాడు కాదు తండ్రి విద్వాంసుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అద్భుతము అద్భుతానికి ఉన్మత్తుని యొక్క ప్రేలాపనికి తేడా ఇంత మాత్రం రెండూ ఒకే రకంగా ధ్వనిస్తాయి వాడు ఉన్మత్తుడు అని కనుక మనకి నిశ్చయమైపోతే ఇంకా అద్భుతమేం లేదు దాంట్లో బట్ వాడు ఉన్మత్తుడు కాదు అంటే మటుకు సంథింగ్ అనువుషిల్ అద్భుతము ఇది అద్భుతంగా ఉంది నాన్నగారు ఇది ఏమిటై ఉంటుందంట అని మనస్సులో అనుకుని ఈ చెప్పిన అద్భుతంగా ఉందే ఇది కేవలం మన్వానహ అని ఏ విధంగా తలచి అందాము ఏం మన్వాన పృచ్తి కథను తేన ప్రకారేణ హే భగవేశో ఇవేవం మన్వాన నాన్నగారు చెప్పింది అలా అత్యద్భుతంగా ఉంది అలా ఇలాగెలా కుదురుతుందబ్బా అని ఆలోచించి పృచ్చతి ఆయన చెప్పిన దాంట్లో ఏదో తిటుకుండు ఉంటుంది అసందర్భంగా మాట్లాడరు కాబట్టి తిట్టుకుండు ఉంటుంది అదే పిచ్చివాడుగా మాట్లాడారనుకోండి వారి దగ్గరికి వెళ్ళి కావండి నేను చెప్పింది చాలా అద్భుతంగా ఉంది ఇది ఒకటి చెప్పండి అని అనుభవం పిచ్చివాడలే కానీ ఈయన చెప్పింది అద్భుతంగా ఉందే కానీ ఈయన చెప్పినవాడు విద్వాంసుడు కనుక సో ఇది ఒక చోట ప్రసంగంలో ఒక శంకరానంది గీత మీద వ్యాఖ్యానం ఒకటి ఉంది చాలా ప్రామాణికమైన వ్యాఖ్యానం ఫస్ట్ కర్తారమపిమాం విద్య కర్తారమ విజయం అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు ఈ సృష్టికి కర్తను నేనే అని తెలుసుకో కానీ కర్తను నేను కాదని తెలుసుకో అని ఉంది వాక్యం ఏంటో వాక్యం ఇది ఉన్మత్త ప్రలాపమా ఉన్మత్త ప్రలాపము వదిలిపెట్టేద్దామా అంటే ఈ మాట నాలుగో అధ్యాయంలో మధ్యలో చెప్పాడు కాబట్టి వదిలిపెట్టట్లేదు కాని ఇదే కనుక రెండో అధ్యాయం ఆ శోచ్చారంలో శ్రీకృష్ణుని దగ్గర చెప్పుంటే వదిలిపెట్టేసింది ఆరంభం ఇలా సుఖు చేస్తే వదిలిపెట్టేసింది నాలుగో అధ్యాయం దగ్గర వచ్చే చాలా అద్భుతమైన సంగతులు గొప్ప గొప్ప సంగతులు చెప్పాడు కనుక ఇది శ్రీకృష్ణుడు ఉన్మత్తుడు కాడు ఏదో గొప్ప మన బుద్ధికి అందరి సంగతిలా ఉండి కప్పిస్తే ఆయన ఉన్మత్తుడు మాత్రం కావడానికి వీల్లేదు మరి ఉన్మత్తుడు కాకపోతే ఏమిటి వాక్యం ఏమిటి అంతరాధం ఏమిటి రహస్యం ఏమిటి అని ఈ రకంగా నిరూపణ చేస్తా కాబట్టి తండ్రిగా ఆయన ప్రేమ భక్తి పూర్వకంగా అడుగుతున్నాడు పృచ్టి కథన్ను హే భగవహే భ అంటే ఓ పూజనీయ పూజంపదగిన మహాత్మ కథను అంటే కేన ప్రకారేణ వర్షం లీక్ అవుతుందా మంచి వర్షం పడుతోంది అదొకటి మంచిది అదో అక్కడి నుంచి లీక్ అవుతుంది అదండి లీక్ ఆ లీక్ రహస్యం అదండి పృచ్టి కథన్ను కథన్ను అంటే కేన ప్రకారేణ అని అర్థం పదానికి పదార్థం హే భగవ స ఆదేశో భగవతి అహే ఇలాంటి ఉపదేశం ఏమిటండి అక్కడ కనీ ఉపదేశం అద్భుతంగా ఉంది ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి ఒకటి తెలుసుకుంటే తెలియంది కూడా తెలిసిపోతుంది ట్ కుడ్ దాట్ హైజ్ దాట్ అని ఆయన ప్రశ్న వేశాడు శ్వేతకేతు ఆరుణ్య పర్వాత్మంతా యథా సౌమ్యైకేన మృత్వృయ విజ్ఞాతం సార్ వాచారం హణం వికారో నామేయ మృత్తికేత్యే సత్యం ఇది మామూలుగా నేను అనేక సందర్భాల్లో దీన్ని కోట్ చేసి చెప్తూ ఉండటం మీరు విన్నారు అది ఇక్కడ వచ్చింది చాంద్రజ్ఞ ఉపనిషత్తులో ఈ వాక్యం చాలా అధికంగా కోర్ట్ చేస్తారు నిజానికి బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం ఉన్నది ఎంటైర్ సెక్షన్ చాలా పెద్ద అధికరణం దానికి ఆరంభనాధికరణము అని చెప్పి ఆ నేను మీకు చెప్పాను ప్రతి బ్రహ్మసూత్ర సెక్షన్కి ఒక విషయ వాక్యం ఉపనిషద్ వాక్యం అక్కడ విచారానికి తీసుకుంటారని దాని విషయవాక్యం ఇదే దానికి ఇదే విషయవాక్యం అని ఎలా తెలుస్తుంది అంటే సూత్రం ఎంత ఉంటుంది సన్నగా ఉంటుంది సూత్రం దాంట్లో ఒక నిర్దేశించి పదం ఉంటుంది ఆ పదాన్ని బట్టి ఓ దీని విషయవాక్యం అది అని ఆ సూత్రం ఏమిటంటే తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య ఆరంభణ శబ్దాదిభ్య తత్ అనన్యత్వం అని సూత్రం అక్కడ ఆరంభణ అనే మాట ఉంది అది ఈ వాక్యానికి అది రిఫరెన్స్ కనుక ఆరంభణ అనే పదం సూచకం అది దాన్ని బట్టి ఈ సెక్షన్కి విషయవాక్యం విషయ యథా సోమ్యేకేన మృత్పిండేన ఇక ఇది విషయవాక్యం ఎందుకంటే దీంతో ఆరంభనం అనే పదం ఉంది ఆరంభవాదము పరిణామవాదము నివర్తవాదము అని మూడు వాదాలు ఉన్నాయి వేదాంతుల ఫిలాసఫర్స్ యొక్క విశ్లేషణ ఇంత కూడా చాలా ఇలాగే ఉండదు ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటనకి ఆరంభవాదం ఏమిటంటే ఘట ఆరభ్యతే ఆరభ్యత అంటే జాయతే అనర్థం పుట్టుచున్నది ఘటము పుట్టుచున్నది ఆరంభమైంది ఆరంభమైంది అంటే ఆరంభం కావడానికి ముందు లేదు మరి అదే కదా ఆరంభం అంటారు సో ఘట ఆరభ్యతే ముందు లేదు ముందు లేని ఘటం ఇప్పుడు వచ్చింది లేని కార్యము వచ్చింది అంతే కదా కార్యము ఘటం అంటే కార్యం కదా కాబట్టి అసత్కార్యవాదము అని అంటారు సార్ లేని కార్యము వచ్చింది ఆరంభవాదము అసత్కార్యవాదము ఇండియన్ లాజీషియన్స్ ఆ వాదానికి చెందినవాడు అరిస్టాటిల్ మొదలైన లాజీషియన్ అరిస్టాటిల్ ఈజ్ ఎ ఫిలాసఫర్ లాజీషియన్ ఆయన కూడా ఇదే వాదానికి చెందినవాడు సో ఘట ఆరభ్యతే ఘటము ఆరంభమగుతున్నది అంటే ఇక్కడి నుంచి ఇంక ఘటం ఉండి ఇంతకుముందు ఘటం లేదు అంటే ఈ ఘటం లేదని ఇంకో ఘటం ఉండొచ్చు ఈ ఘటన లేదు అన్న అంటే లేని ఘటము పుట్టినది అసత్ లేనిది కార్యము పుట్టింది కాబట్టి అసత్ కార్యవాదం దీని మీద మీమాంస ఇది వీళ్ళు తాంత్రికులు ఇండియన్ లాజిషియన్స్ పరిణామవాదము అని ఇంకోసం వాళ్ళని సత్కార్యవాదులు అని అంటారు వాళ్ళు అంటారు లేని ఘటన పుట్టదం లేదు లేని ఘటన అలా పుట్టింది లేనిది పుట్టదు లేని ఘటం పుట్టి మాట అయితే ఆ కుందేటి కొమ్ము కూడా పుట్టాల్సి ఉంటుంది ఎందుకంటే కొమ్ము లేదు కదా అంతే కుందేటి కొమ్ము లేదు లేని పుడుతోందా అలాగే వంశ్యాపురహాను ఒక స్టాండర్డ్ దృష్ట్యానుభవిస్తారు ఆమెకు సంతానం లేదండి ఆ సంతానం లేని అసలు నా అమ్మగారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి అంటే అది ఎలా అలా కాదు వ్యక్తి ఉండడు సంతానం లేని వారి యొక్క పుత్రుడు అనే వ్యక్తి ఉండడు అంటే దత్తత అలా కాదు వారి కన్న పిల్ల దడ్డడు అంటే అదేలా కుదుతుంది అలా ఉండదు కాబట్టి ఈ ఇప్పుడు ఆరంభమని అంటున్నావు పూర్వక్షణంలో ఆ ఘటం ఉందా లేదు మరి లేకపోతే ఇంక పుట్టడం ఏంటండి లేనిదే కాదు లేనిదే పుడుతుంది ఓకే లేనిది పుడుతుంది దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే అరే వీడికి ఒక బస్తా ఇసుక తీసుకొచ్చి ఇవ్వండి ఇచ్చే వీడిని దాంట్లోంచి ఎంతో పిండి ఇవ్వమనండి బస్ వీటిన్ క్రియేట్ సమ్ ఆయిల్ ఒక బస్తా ఇసుక ఇవ్వండి ఎంత ఇసుక ఇస్తారో ఇవ్వండి మీకేం కావాలో కావాలా ఏం కావాలో తీసుకోండి మాకు నూనె పెట్టండి అంటే నూనె రాదు ఎందుకు రాదు అంటే లేదు దాంట్లో లేదు గనక రాదు మరి ఏం మాట మాట్లాడతావు అంతకుముందు లేని ఘటన మాత్రం ఎక్కడి నుంచి లేని నూనె రానప్పుడు లేని ఘటం ఎక్కడి నుంచి వస్తుంది అయితే ఉంది ఘటం మరి తరంపడదే అమరదే కనపడకుండా ఉంది అభివ్యక్తం కాకుండా ఉంది మరి అయితే ఇప్పుడు ఘటం కావాలంటే ఏం చేయాలి అది అభివ్యక్తం అయ్యేట్లా చేయాలి ఉండడం ఉంది ఇప్పుడు నూనె ఇంకేం చేస్తారు నువ్వులు తీసుకురా నువ్వులు తీసుకొస్తే నువ్వుల్లో నూనె ఉంది మరి నూనె ఉంటే ఏది మరి ఎక్కడా చేతికి ముట్టుకుంటే నూనె ఇలాగే తడిగా తగలదే అంటే అభివ్యక్తం కాలేదు మరి ఎలాగ అభివ్యక్తం చేయడం అంటే దానిగలో వేసి తిప్పితే అభివ్యక్తం కాబట్టి ఉన్న నూనె వస్తుంది కానీ లేని నూనె రాదు కాబట్టి ఉన్న ఘటమే పుడుతుంది లేని ఘటం పుట్టదు సత్కార్యవాదమే సత్ ఉన్న కార్యమే పుడుతుంది అసత్కార్యవాదం ఒప్పుకోదు సత్కార్యవాదం అయితే ఎలా పుట్టింది ఉన్న ఘటన ఎలా పుట్టింది అంటే చూడు మట్టి లోపల ఘటన ఉన్నది ఇప్పుడు దీనికి ఈ దృష్టాంతం మీకు బాగా అర్థం అవ్వాలంటే మరో దృష్టాంతం చెప్తే ఏ దృష్టాంతం ఒక శిల్పి విఘ్నేశ్వరుడు విగ్రహం తయారు చేయడం కోసం ఒక శిల్ ఒక శిలని తెచ్చుకున్నాడు శిలని చూస్ తెచ్చుకున్నాడు అక్కడ నిలబెట్టాడు ఇప్పుడు దాని నుంచి విఘ్నేశ్వరుణ్ణి చెప్తాడు ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి దాని లోపల విఘ్నేశ్వరుడు ఉన్నాడంటారా లేదంటారా ఉన్నాకండి ఉన్నాడు మరి ఈ కీర్తి చేసే ఘనకార్యం ఏంటి అంటే విఘ్నేశ్వరుడి రూపాన్ని కప్పేస్తూ కొంత కొంత శిలా ఉన్నది ఆ రూపాన్ని కప్పేసేటువంటి శిలాభాగము కొంత ఉన్నది రాతి భాగము కొంత ఉన్నది ఈ ఉలితోటి చుట్టి ఉలి తీసుకుని ఆ విఘ్నేశ్వర రూపాన్ని కప్పేస్తూ ఉన్న శిలలని ఆ శిలాభాగాలని శిలాఖండములను తొలగించుకుంటూ పోతాడు పోతే అలా తొలగించేస్తుంటే అలా విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు కాబట్టి వీటి చేసే పని అలా కప్పు పొడిపోయి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బయట పెట్టడమే వీడు చేసిన అలాగే మట్టిలో కుండ ఉన్నది కానీ ఇతర అవయవముల చేత కప్పు గడిపోయి కనపడకుండా ఉన్నది కాబట్టి వీడు చేయాల్సిందలా వ్యాపారం చేసి అంటే యాక్షన్ ఎఫర్ట్ చేసి ఆ కప్పు పడిపోయి ఉన్నటువంటి అంటే అభివ్యక్తం కాకుండా ఉండే కుండను బయట పెట్టాలి కాబట్టి ఉన్న కార్యమే కూరుతుంది సత్కార్యవాదము ఓకే ఇంకా ఫైనల్ గా వివర్తవాదం ఇది వేదాంతుల వేదాంతులు అంటారు సరే కుండ పుట్టింది అది ఉన్న కొండ పుట్టిందా లేని కొండ పుట్టిందా తర్వాత ఆలోచిద్దాం అసలు కుండ ఉన్నది అని చేయి కుండ ఉన్నది అంటే ఆ ఉన్న ఉన్న కొండ యొక్క పుట్టు పూర్వోత్తరాల మీద మీమాంస కుండ ఉన్నది అని అలా చెప్తావు లక్ష ప్రమాణమైన వస్తు సిద్ధి వస్తువు సిద్ధించాలి అంటే వస్తువు ఉన్నది అని చెప్పాలంటే ప్రమాణాన్ని బట్టి చెప్పాలి ఎందుకంటే కుండ వచ్చి నేను ఉన్నానని చెప్పట్లేదు నువ్వు చెప్తున్నావు కుండ ఉన్నది నువ్వు చెప్తున్నావు అంటే కుండ ఉన్నది అనే సంగతి తెలిసి చెప్తున్నావా తెలియకు చెప్తున్నావా తెలియక చెప్తున్నాను అంటే అది ప్రమాణం కాదు అది తెలిసే చెప్తున్నావు కుండ ఉన్నది నీకు ఎలా తెలిసింది అంటే అలాగే లేదు అనేది ఏది చూశావు నువ్వు చూసింది ఏ చూపించినాకో ఇదిగో ఇది అది మొత్తం అది మట్టి దత్తనా కదా ఇగ నేను టచ్ చేశాను ఆ మట్టిని టచ్ చేసావాడితే దేన్ని టచ్ చేసాం మట్టిని టచ్ చేసాం ఓకే ఇదంతా ఎందుకు ఉన్నదానికి బరువు ఉంటుందా ఉండదా ఉంటుంది టోకన్ వేయండి టోకన్ వేస్తే దాని సంగతి తెలిసిపోతుంది ఒకసారి టోకన్ వేశాం వంద గ్రాములు ఈ గ్రాములు టోకన్ వేయండి మట్టిది అది వంద గ్రాముల బరువు మట్టిది టచ్ చేస్తే మట్టి టచ్ చేసినట్టుగా తెలుస్తుంది నాలుగు తోటి రుచి చూస్తే మట్టి గుచ్చి వస్తుంది వాసం చూస్తే ఏం వాసన వేస్తుంది మట్టి వాసన వేస్తుంది ముట్టుకుంటే మట్టి యొక్క టచ్ వస్తుంది ఇక లోహ ముట్టుకుంటే లోహము యొక్క టచ్ వస్తుంది మట్టి ఘటాన్ని ముట్టుకుంటే మట్టి యొక్క టచ్ వస్తుంది కాబట్టి చూసీది మట్టి వినేది మట్టి శబ్దాన్ని బట్టి మట్టి అన్ని పంచేంద్రియములు మొత్తం ప్రత్యక్ష ప్రమాణం వల్ల నిర్ధారితమయ్యేది మట్టి ఫైనల్ గా ఒక వస్తువు యొక్క ఉనికిను నిర్ధారించే తోకం బరువు మ్యాటర్ వెయిల్స్ ఇట్ హ్యాస్ వెయిట్ ఎనర్షియా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది ఆ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అది క్లినించింగ్ ఎవిడెన్స్ అది తోడన్ వినడం ఇదంతా వన్ థింగ్ తోకం వేయడం అది ఫైనల్ అదే తోకం వేశారో ఆ బరువు దేనిది అంటే మత్తి యొక్క బరువు ఇంకా మరి అంటే ఇప్పుడు కొండ నువ్వు కొండ నువ్వు ఎస్టాబ్లిష్ చేయి అది ఉన్న కొండ పుట్టిందో లేని కొండ పుట్టిందో అని చెప్పాను ఆ తర్వాత దాని సంగతి అసలు కుండ ఉన్నదా ఇది పాయింట్ కుండ ఉన్నదా అంటే కుండ వాస్తవంగా లేదు మరి ఉన్నదేంటండి మృత్తికేత సత్యం మృత్తిక మాత్రమే మృత్తిక అనేది సత్యం అండి మృత్తికే సత్యంగానే కొండ సత్యం కానీ మరి మృతికే సత్యం అయితే ఏమంటే లోకంలో అందరికీ కళ్ళు చెవులు ఉన్నాయి మనుషులు బుద్ధి ఆలోచించే సందర్భం ఉంది మరి కుండ అనేది ఏమిటి దానికి మీరు వ్యవస్థ కల్పించండి ఇప్పుడు చేస్తున్నాడు అనుకోండి ఆ పొరపాటు చేస్తున్న వాడికి నువ్వు అనుకుంటున్నది అది సరికాదు ఇది సరి అని చెప్పేసి ఆగి అసలు నువ్వు ఎలా పొరపడ్డాడో కూడా చెప్పాలి చెప్తే అక్కడికి సమగ్రం అవుతుంది కాబట్టి మరైతే కుండా కుండం మీరు సత్యం కాదన్నారు మట్టియే సత్యం అన్నారు మంచిదే మరి కుండ ఏమిటి అసలు అది ఎందుకు కనపడింది అలా కనపడుతోంది అనుభవానికి వస్తుంది నామ. ఈ నామ నామధ్యేయం అంటే చాలా మంది అనుకుంటారు గంభీరంగా ఉంది పదం అనుకుంటారు మహర్షి అయా వారి నామధేయం ఏమిటండి అని అడుగుతారు వారి పేరు వారి నామం ఏమిటండి అని అడగడానికి బదులు వారి నామధ్యేయం ఏమిటండి అంటే ఏంటి వారికి కొంత ఎక్కువ మర్యాద ఇచ్చినట్టు ఏదో సామాన్యుడు రిక్షావాడు నడకండా వారి నామం ఏమిటని అడగచ్చు అదే పెద్ద విఐపి వచ్చేదనుకోండి మినిస్టర్ గారు అయ్యా నామ నామధ్యేయమే ధ్యేయంలో అంత గౌరవార్థం ఏం లేదు పాణిని గారి సిద్ధాంతం ప్రకారంగా ధ్యేయ శబ్దాన్ని ధ్యేయం ప్రత్యయం అది అదేం పదం కాదు ప్రత్యయం తదిత ప్రతయాలు నిన్న మీరు కదా సో మాత్రార్థంలో ధ్యేయ ప్రత్యయాన్ని విధించారు అంత మాత్రమే అనే అర్థంలో ధ్యేయ ప్రచయం కాబట్టి నామధేయ అంటే నామమాత్రం నామముత్ర నామ అంటే ఇది కాదు పేరు లాభము మాత్రమే లాభము మాత్రం పేరు మాత్రమే అంటే ఘటము పేరు మాత్రమే ఎస్ అంటే ఘటం పదార్థం లేదు లేదు మరి ఉన్నది అయితే అండి మృతికి వచ్చేవో సత్యం ఘటము పేరు మాత్రమే అయితే ఈ సిద్ధాంతం మొత్తం కావ్యానికి పనికి ఘటం ఎందుకు పేరు మాత్రమే ఎందుకైందంటే కార్యము వికారటమనేది మట్టి యొక్క వికారము తప్పించి మరేమీ కాదు వికారం అంటే ఏమిటి చూడండి మట్టి ముద్దు ఉండే అలా గొండ్రంగా స్పేస్ ని కొంత స్పేస్ ని ఆక్రమిస్తూ ఓ చోట కూర్చుని ఉండే ఇప్పుడు అలా కూర్చుని ఉన్న మట్టి ముద్దని ఓ చక్రం మీద పెట్టి దాంతో ఇలా చేతులు పెట్టి అంటే మట్టి ముద్ద తడిముద్ద అనమాట అంటే తడిముద్దు అంటే దాన్ని ఇటువంటి మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది అని అభిప్రాయం ఏది చేయలేదు కదా అలాగే దాన్ని చేతులలో పెట్టి దానికి ఇలాగా ఒక ఆకారాన్ని కల్పిస్తాం అంటే ఇది తక్కువ స్పేస్ను ఆక్రమించిన మట్టిని ఒక త్రీ డైమెన్షనల్ స్పేస్ లో దాన్ని ఎక్కువ స్పేస్ ని కవర్ చేసి ఇట్లాగా దాన్ని మలుచుతాడు ఆ మలిచి దాంట్లో మట్టికిలో ఎట్టి రూపాంతరము మట్టిలో లక్షణాలు ఏం మారో మట్టి మట్టిలాగే ఉంటుంది మీరు మలిచి ముందు ఒకటి మలిచిన తర్వాత ఒకటే ఉండదండి కెమికల్ కంపోజిషన్ ఫిజికల్ కంపోజిషన్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్ ఏమి కొత్త ఏమి రాదు పాత ఏమీ పోదు మార్పులు చేర్పులు ఉండవు మరి వీడి చేసింది ఏంటంటే దానికి స్పేస్ లో దాని యొక్క సంస్థానము అంటారు ఆ పదాన్ని గుర్తుపెట్టుకున్నాను సంస్థానము ఇంకో పదం కూడా ఉంది సన్నివేశము వేదాంతంలో ఈ రెండు పదాలు పడతాయి సంస్థానము సన్నివేశము వాటికి అర్థం ఏంటంటే విస్తరించి ఉండుత ఒక పద్ధతిలో విస్తరించి ఉండుత మట్టే ఉండి ఉన్నది మట్టే ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఇంకో రకంగా స్పేస్ లో విస్తరించి ఉన్నది అటువంటి ఆ మట్టి యొక్క విస్తారము సంస్థానం ఏదైతే కలదో సంస్థానంలో మార్పు వచ్చింది కానీ అంతకుముందు ఇలా ముద్దలాగా షేప్ లో ఉన్న మట్టి ఇప్పుడు హాలోగా ఉండి లోపల బయట కొంత ఇలాగ వ్యాపించి ఆ కమ్ముగ్రీవాకారము ఉంటారు దీన్ని కమ్ముగ్రీవము మెడ మెడ కదండి శంఖానికి మెడలాగా ఉన్నట్టుగా ఉంది కదా ఆ ఆకారం తీసుకొస్తారు దానికి అంత ఆకారం తప్ప పదార్థంలో ఎట్టి మార్పులు చేర్పులు ఉండవు వస్తువు అదే ఆకారంలో మార్పు అంతకుమించి ఇంక ఏమీ లేదు ఆకారం మారింది ప్రకారం మారింది అంతకుముందు మట్టి ముందు వస్తువులో మార్పు ఏమి వికారీ వి అంటే పదార్థము ఉన్న అదే పదార్థం ఇప్పుడు దోషలు వేస్తారు దోషలు వేస్తారంటే ఏంటి స్పెషల్గా ఏమన్నా వేస్తారా ఈ దోష పిండిని బెరిట్లో తీసుకుంటారు తీసుకున్నప్పుడు దాని ఆకారం ఎలా ఉంటుంది అదొక హాఫ్ స్పియర్ లాగా హెమీ స్పియర్ షేప్లో ఉంటుంది ఆ పిండి దాన్ని దీని మీకు పోసినప్పుడు ఒక పర్టికులర్ షేప్ లో దాని మీద పడుతుంది దాన్ని స్ప్రెడ్ చేస్తాం స్ప్రెడ్ చేస్తే ఏమన్నా కొత్త పదార్థం అయిపోతున్నాయి అంతకుముందు ఉన్నదే ఇప్పుడు ఉంది అంతకుముందు ఉన్నది ఇప్పుడు లేకపోతే సపోజ్ అంతకుముందు చక్కగా ఉల్లిపాయలు పోకులు అవి వేసి చక్కగా కామకామగా కారంగా పెట్టారనుకోండి అదే ఇప్పుడు ఉంటుంది అంతేకాని కొత్తదేమీ రాదు అంతకుముందు లేని ముక్కలు ఏమీ రావు ఏమీ రాదు సేమ్ థింగ్ ఇస్ మరి అయితే వాట్ ఈస్ దిస్ దోష ఈ దోష ఏంటంటే స్ప్రెడ్ సంస్థానం మారిందంట ఈ సంస్థానం మారినప్పుడల్లా అంతకుముందు ఉన్నదే ఇప్పుడు ఉంది కానీ మన మనస్సుకి భేదము లేని చోట భేదమును చూసి అలవాటు మనకి చేసి పెట్టుకున్నాం చిన్నప్పటి నుంచి భేదం లేకుండానే భేదం చూద్దాం అనేది ఒక అలవాటు మనం చేసి ఆ సంస్కారం దానికి అలా వచ్చేసింది స్పేస్ అదే ఉన్నదా కదా స్పేసియల్ కన్ఫిగరేషన్ అంటారు అది మారింది అంతకుముందు మరొకటి ఉంది షర్ట్ అంటే షర్ట్ అంటే ఏమో అంతకుముందు మడత పెట్టి ఆ తాను నుంచి గుడ్డ వన్ అండ్ హాఫ్ మీటర్స్ గుడ్డ కొనుక్కొస్తాడు తాను అది ఇలా మడత పెట్టి సంచిలో పెట్టిస్తాడు దాన్ని షర్క్ అంట దాన్ని ఇలా ఇచ్చి కట్ చేసేటట్టు కట్ చేసి మళ్లీ కుట్టి లేకపోతే అలా ఒక రకంగా తయారు చేసి షప్ అంత ఉన్నదే తాన్లో ఏది ఉందో అదే వీడి సంచిలో పెట్టించాడు వీడి బ్యాగ్లోకి వచ్చింది వీడి బ్యాగ్లో ఉన్నదే మళ్ళీ షప్ అని అన్నాడు టైలర్ పెట్టించాడు ఆ తాన్లో ఉన్నది అంతకుముందు కాటన్ నుంచి వచ్చింది కాబట్టి అదే సేమ్ థింగ్ కాబట్టి వికారం తప్పి ఆకారం ప్రకారం ప్రకారం అంటే యాక్షన్ ఎఫర్ట్ ఒక ప్రకారాన్ని బట్టి ఒక ఆకారాన్ని బట్టి అది వికారం అనేది తప్పిస్తే వస్తువు అదేనండి మార్పు ఏం లేదు అయితే మరి ఈ సత్యాన్ని గుర్తించి మనం తూష్ణీయంగా ఉండిపోవాలి కదా మాట్లాడకుండా ఉండాలంటే దానికి కొత్త కొత్త లేనిపోనివన్నీ కల్పించి పెట్టకూడదు కానీ మరి అలాగే కల్పిస్తున్నాము ఆ కల్పించడానికి అలవాటు పడుతుంది మనస్సు అయితే మీరు ఆరంభము ఘట ఆరే ఘటము ఆరంభమైనది అంటే ఘటన ఆరంభమైనది అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పార్ట్ హ్యాస్ బిగన్ అని చెప్పారు అక్కడ ఇట్ ఈస్ ది ఆరంభ ద బిగినింగ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది పార్ట్ దర్ ఈస్ నథింగ్ లైక్ ఎనీ బిగినింగ్ అవుట్ సైడ్ దెర్ ఇస్ నో న్యూ బిగినింగ్ అవుట్ సైడ్ అంతకుముందు ఉన్న మొత్తం ఇప్పుడు దెర్ ఇస్ నో బిగినింగ్ అవుట్ సైడ్ మరి ఇంకా మరి ఈ బిగినింగ్ ఎక్కడి నుంచి వచ్చిందండి వా బిగినింగ్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ యువర్ వాయిస్ ఈ నోటి లోపల వాక్కు లోపల వాగింద్రియంలో ఆరంభమైంది కాబట్టి ఘటం ఎక్కడ మొదలైంది వాగింద్రియంలో మొదలైంది మనస్సులో ఉండే సంస్కారాన్ని బట్టి వాగింద్రియంలో ఘటం మొదలైంది బయట ఉన్నది బయట ఉన్నది ఏదో మీకు అనవసరం బయట ఘటం అయితే లేదు అలాగే బయట ముందు అయితే చెప్పండి అంటే వృత్తికేత్యేవ సత్యం ఓకే కాదు వృత్తికేత్యేవ సత్యం ఇది దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఘటం అనేది బయట ఉంది అనే పరిస్థితి నుంచి ఘట వాచ ఆరే ఘటం అనేది వాక్కుల ముందు ఆరంభమైంది కాలేదు బయట కొత్తగా దిగినైంది దిగినవడం అంటే కొత్తగా దిగినవడమే కదండి దిగి లేకపోతే బిగినింగ్ ఏమిటో కొత్తగా ఏం బయట ఏమీ బిగినవలేదు మరి మరి వేర్ ఇస్ దిస్ బిగినింగ్ వాచ ఆరంభం వాక్కులు ఆరంభమైంది వాక్కులో మాత్రం ఎందుకు ఆరంభమైంది మనస్సు యొక్క మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి ఆరంభమైంది కాబట్టి ఘటం అనేది వేరే ఏమీ లేదు ఘటమంటే మృత్తికయే శరావము అంటే మృత్తికయే సపోజ్ వంద ఘటాలు ఉన్నాయనుకోండి వంద ఘటాలు మృత్తికే ఒక ఘటాన్ని తెలుసుకుంటే వంద ఘటాలని తెలిసేసుకున్నట్టే అన్ని మృతి యొక్క వికారములే ఇప్పుడు కొండ మీరు ఇండియాలో కొండని తెలుసుకున్నారనుకోండి ఈ మన లోకానుభవంలో కూడా ఇండియాలో కొండ అంటే ఏంటో మీకు తెలుసు అది మట్టితో వేస్తారు అది కొండరు చైనాలో కొండ అంట అంటే చైనాలో కొండలండి అదే కొండ పెద్ద సమస్య ఏం కాదని తెలిసిపోతుంది మీకు తెలుసుకున్నది తెలీదా మట్టి అదే మట్టి అమెరికాలో నగ అంటే ఇక్కడ ఇక్కడ నగలాగా ఇక్కడ ఉంటుంది ఇక్కడ అదే బంగారం అదే బంగారం ఇన్ని భేదాలు షేప్ మారచ్చు షేప్ అకించిత్కరం షేప్దే ఉండండి షేప్ డజంట్ మేక్ ఎనీ సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ సబ్స్టెన్స్ వైజ్ డిఫరెన్స్ చూసుకోవాలి కానీ మీరు సబ్స్టెన్స్ లోన్ మ్యాటర్స్ నాట్ షేప్ షేప్దే ఉంది సబ్స్టెన్స్ మ్యాటర్స్ సబ్స్టెన్స్ ఏంటి మరి ఘటన ఎక్కడి వచ్చింది వాచ ఆరంభం అయితే మీకు జ్ఞానంలో సబ్స్టెన్స్ యొక్క జ్ఞానం వచ్చేస్తే ఈ వాచా ఆరంభణం ఉందే ఈ వికారాలు కేవలం షేప్స్ స్పెషియల్ కన్ఫిగరేషన్సే మరే తప్పిస్తే వస్తువు సబ్స్టెన్స్ అదే ఇవన్నీ కూడా తెలిసినట్లే ఇప్పుడు ఒకటి ఉన్న ఇలాగ ఉండకాకుండా చాలా స్పెషల్గా ఉంటుంది కాకుండా దాని ఆకారం అది షేప్ స్పెషల్గా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అని మీరు అన్నారనుకోండి సరే మంచిది అలాంటికుండా మేము ఎప్పుడూ చూడనమాట వాస్తవమే కానీ అది మట్టితో చేసిందా కదా చెప్పండి అంటే మట్టితో చేసిందే అదికే నేను చూసినట్టే నువ్వు వెళ్ళవుతుంది విజ్ఞాతమేవా తెలిసింది లేదు ఇంకా మీరే అలా కాదండి మీరు మీరు ఎప్పుడు చూడలేదండి అవిజ్ఞాతం సర్లేండి అర్థమైంది అవిజ్ఞాతమే బట్ స్టిల్ విజ్ఞాతమేవా హావ్ బికాజ్ మట్టితో చేసింది కనుక మాకు మట్టి తెలుస్తుంది అలా ఉంటుంది విచ్ ఈజ్ వెరీ ట్రూ ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ సపోజ్ ఉస్మాని యూనివర్సిటీలో ఏదైనా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తారనుకోండి చేస్తే ఒక రిజల్ట్ వచ్చిందనుకోండి దట్ రిజల్ట్ ఈస్ యూనివర్సల్లీ కరెక్ట్ మళ్లీ ఆ రిజల్ట్ రావాలంటే మళ్లీ మీరు మా యూనివర్సిటీకి రావాలి మా ల్యాబారేటరీకి వస్తేనే మేము ఆ రిజల్ట్ చూపిస్తాము అంటే అలాంటి రిజల్ట్ నేర్చుకోరు ఈలో ఒక ఆయన ఉన్నారు ఆయన పది సంవత్సరాల క్రితం ఓ మాటకి ఇస్తారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏమని ఒక న్యూ ఎల్ఆర్ నేను తయారు చేశాను అని చెప్పి న్యూ ఎల్ఆర్ లోహనిశ్చితం దివాజ్ క్వైట్ ఇంప్రెసివ్ గా చెప్పారు చెప్పేసిన తర్వాత నేను వాటితో పర్సనల్ గా మాట్లాడే సందర్భంలో చాలా మంచిదండి నేను చెప్పిన చాలా బాగుంది కానీ నా యొక్క మీరు ఎందుకంటే ఎల్ఆర్ చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ ఏరియా మీరు కనుక మిలియన్స్ ఆఫ్ ఎల్ఆయిస్ ఉన్నాయి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎల్లా ఇస్తారు కదా ఈ ఎల్ ఆయిస్కి చాలా గొప్ప యూజ్ఫుల్ ఉంటాయి ఇప్పుడు మన మెటీరియల్స్ ఉన్నాయి చూసారు ఇవన్నీ ఎలా ఇస్తాయి ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇండస్ట్రీలో యూస్ చేసే చిప్స్ ఉన్నాయి చూసారండి అన్నీ ఎలా ఇస్తారు సిలికాన్ తీసుకుని ఆ సిలికాన్లో డోపింగ్ అని ఇతర మెటల్స్ దాంట్లో యాడ్ చేస్తారు విత్ స్పెసిఫిక్ కాంపోజిషన్ యాడ్ చేస్తారు అలా యాడ్ చేసినప్పుడు ఆ సిలికాన్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ లో మార్పులు వస్తాయి మన సిల్ ఆన్స్టిప్స్ అనేటువంటిదా అటువంటి ఎల్యీస్ హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ కాదు మిలియన్స్ ఆఫ్ ఎల్యీస్ అండ్ స్టిల్ రిసెర్చ్ అండ్ నాల్ యూ హ్యావ్ ఘట్ అన్ ఎల్లాయ్ ఇఫ్ ఓన్లీ యూ ప్రెసెంట్ ఇట్ ఇన్ ది బిఫోర్ ది సైంటిఫిక్ కమ్యూనిటీ దే విత్ యానీస్ మీరు వెంటనే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కి సంబంధించిన జర్నల్స్ బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్ గవర్న్స్ ఆఫ్ దెమ్ ఆర్ దెన్లీ వాట్ ఆల్ మ్యాటర్స్ ఈజ్ యూ జస్ట్ రైట్ ఎ ప్రొసీజర్ ఇగో ఎలా ఎలా తయారు చేశారు వాటర్ వాటారెక్టరిస్టిక్స్ దానికి ఒక పద్దతి ఉంటుంది ఆ పేపర్ ప్రెజెంటేషన్ పద్దతి అవుతుంది దానికి హెడింగ్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇంట్రొడక్షన్ ఉంటుంది దెన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎలా క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ టేబుల్ ఫార్మ్ లో ఇవ్వాల్సి అలా ఇవ్వాలి దెన్ దానికి ఏదైనా ఫోటోగ్రాఫ్ తీసిన సందర్భం ఉన్నట్లయితే ఫోటోగ్రాఫ్స్ కూడా వేయాల్సి ఉంటుంది ఫైనల్లీ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఇచ్చి కంక్లూషన్స్ రాసి ఎక్నాలజీ రాసి అదర్ సైంటిఫిక్ జర్నల్స్ రిఫరెన్సెస్ రాస్తే పేపర్ పూర్తయి ఉంటుంది ఆ పేపర్ వాళ్ళకి పబ్లిష్ పంపించేస్తే పిఎర్ రివ్యూ ఉంటుంది వాళ్ళు ఒకళ్ళిద్దరు సైంటిస్టులు రివ్యూ చేస్తారు మీ మెటీరియల్ తీసుకొచ్చి సబ్మిట్ చేయమని వాళ్ళు అడగరం మీకు గోపేస్తాయి ఫెయిట్ పెట్టిపోతుంది మెటీరియల్ తీసుకొచ్చి చూపిస్తే కానీ పేపర్ పబ్లిష్ చేయడం అలా ఎన్నడం ఉండదు వెంటనే పబ్లిష్ చేస్తాను పబ్లిష్ చేస్తే ఈ పబ్లికేషన్ చూసి వరల్డ్ ఓవర్ వాళ్ళు తయారు చేస్తారు అలాయన్స్ ది పర్సన్ గెట్స్ గుడ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను మళ్లీ ఇదే పదార్థం తీసుకెళ్లి ఇదే ల్యాబోరేటరీ ఇవే ప్రొసీజర్ ఇవే ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు వన్స్ దే నో ద ప్రొసీజర్ దే విల్ రిప్రజెంట్ చేస్తుంది బికాస్ సబ్స్టెన్సీ సేమ్ మీరు చేసిన విధంగానే చేయాల్సిన రూల్ సబ్స్టెన్సీ సేమ్ సబ్స్టాన్షియల్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సేమ్